పురుషుడు చేస్తాడు అని స్త్రీ కూడా వీళ్ళు అది కొనుక్కొని పెట్టుకుంటారు ఈ కాంటాక్ట్ లెన్స్ మీరల్లా క్రమంగా ఒక రెండు మూడు సంవత్సరాలు పడేపడికి మీ అసలు లెన్స్ మోపం వస్తుంది వ్యాధి మళ్ళీ ప్రసాద ఇన్స్టిట్యూట్ దగ్గర క్యూలో నిలబడతాడు వీళ్ళు వీళ్ళు ఎందుకంటే అస్సలు లెన్స్ దెబ్బతింటుంది కాంటాక్ట్ లెన్స్ మంచిది కదా ఇంకా ఇప్పటికీ మీరు ఇలాంటి లెన్స్ పట్టుకుని వేలాడుతున్నారంటే కారణం కాంటాక్ట్ లెన్స్ అంత అద్భుతమైన డెవలప్మెంట్ ఏం కాదు అందుకోసం ఇలా వేలాడుతున్నారు అందరూనో ఇంకా అమెరికా వెళ్ళిన ఇంకా ప్రెసిడెంట్ బుష్ కూడా ఇలాంటి లెన్సే పెట్టుకుని వేలాడతాడు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోడు ఎందుకంటే వాళ్ళకి తెలుసు డాక్టర్లు అడ్వైజ్ చేస్తారు డోంట్ గో ఫర్ ఇట్ ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఇట్ ఈజ్ నో గుడ్ ఏది పవర్ ఉండి లెన్స్ అవసరమైనప్పుడు కూడా ఇట్ ఈస్ నో గుడ్ దెన్ వాట్ టు స్పీక్ ఆఫ్ కాస్మెటిక్ లెన్స్ కాస్మెటిక్ లెన్స్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ కాస్మెటిక్ సర్జరీ ఇవన్నీ కూడా భయంకరమైన అజ్ఞానానికి వ్యామోహానికి దృష్టాంతాలు కాస్మెటిక్ సర్జరీ లాస్ వేగస్లో పెద్ద క్రేజ్టీస్ బ్రెజిల్ కూడా అంతే సో ఈ విధంగా ఈ భోగాసక్తిలో మహాదోషాలన్నీ ఉన్నాయి కానీ మానవులు దాన్ని వెంటే పోతూ ఉంటారు సో ఈ విధంగా ఇవి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ మనకి సందర్భం ఉందని నా అభిప్రాయం కాదు ఎప్పుడు ఎగ్జాంపుల్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఇవ్వటం అదో పద్ధతి ఇలా ఉంటుంది సుమా భోగాసక్తి అని కాబట్టి మనలో ఈ భోగాసక్తి వాళ్ళలో వందట శాతం ఉంటే భోగాసక్తి మనలో యాభై ఉందా ఇరవై ఉందా పది ఉందా ముప్పై ఉందా కొద్ది ఎంత గొప్ప మన దగ్గర కూడా ఉంటుంది దాని నుంచి మనం బయటపడాలి భోగానుభవం తప్పు ఏదైనా ఎప్పుడైనా మైసూర్ బజ్జీ తినచ్చండి బాబు దాంట్లో ఐస్ నాట్ ఎ ట్యాబ్ మైసూర్ బజ్జీ ఏదో ఇవాళ యువగా దాని మైసూరు అని పేరు కూడా పైగా ఏదేదో పెద్ద మైసూరు కంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ అన్నట్టుగా ఎనీవే యు ఇండియూ కెన్ హ్యాబ్ట్ నథింగ్ రాంగ్ ఎన్ అది ఊరికి ఎగ్జాంపుల్గా చెప్పడంలో అభిప్రాయం ఏంటంటే ఆసక్తి చాలా దుష్టమైనది తర్వాత శ్లోకం ఇంద్రియాణం హి చరతాం ఎన్మనోను విధీయతే తదశితి ప్రజ్ఞాం వాయుర్న అవమివాంభసి చూడండి ఇంద్రియ నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞాని ఇంద్రియభోగముల నుండి నివృత్తి బేసిస్గా స్థిత ప్రజ్ఞ లక్షణాలని చెప్తున్నారు ఇక్కడ ఈ టాపిక్ అంటే ఇంద్రియ భోగ నివృత్తి అనే టాపిక్ ఇంత ఎలాబొరేట్గా ఇంకా మీకు ఎక్కడా లేదన్నట్టుగా అనిపిస్తుంది ఇది ఎక్కడ మొదలుపెట్టాం మనం ఏ నాలుగైదు శ్లోకాలప్పటికీ ఇదే టాపిక్ మీద స్టిల్ డిస్కంటిన్యూ అయింది సో ఇక్కడ ఒక దృష్టాంతాన్ని ప్రధానమైన దృష్టాంతంతో మంచి శ్లోకం ఇది దీనికి అవతారికి చూడండి అయుక్త కస్మాత్ బుద్ధి నాస్తిత్యుచ్యతే ఈ అయుక్తుడు అయుక్తుడంటే ఏకాగ్రము అయిన మనస్సు లేనివాడు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 ఆ గుర్తింపుకి యోగం అనిపేరు అర్థమైందండి యోగ శబ్దానికి అర్థం మనం దేనితోటి యోగాన్ని యోగం అంటే కమ్యూనియం మన కమ్యూనియన్ దేనితో ఉంటుంది సంసారంతో ఉంటుంది మనం సంస సంసారం జడం కదా చేతనుడైన పురుషుడు జడమైన పదార్థంతో కమ్యూనియన్ పెట్టుకోవడం అంటే అర్థమేటి మహారాజు వెళ్ళి చాలా నికృష్ట స్థితిలో ఉన్న శత్రువుతోటో లేకపోతే నికృష్ట స్థితిలో ఉన్న వాటితోటో వీడు దోస్తీ చేయడం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 ఎందుకంటే వాడి వీక్నెస్ ఈయనకి వీడికి తెలుసు మళ్ళీ మొన్నటి రాత్రికి మళ్ళీ వీడు అనుగ్రహిస్తే కానీ వాడికి నిద్ర అట్టడం దీన్నే ఏమంటారంటే అత్యున్నత స్థానంలో ఉన్నవాడు అతి నికృష్ట స్థానంలో ఉండే దాంతో రాజీ పడ్డామని ఉంటుంది అలా చేశారనుకోండి అలా చేస్తే ఆ గృహయజమాని బతికి ఎలా ఉంటుంది వాడు ఎప్పుడూ కాంప్రమైజ్ అయిపోతాడు వాడు ఆ నౌకర్ ఇంట్లో దొంగతనం చేస్తుండగా గృహయజమాన్ని కంటబడింది అనుకోండి వాడు తేలు కుట్టింది దొంగలాగా మాట్లాడకుండా నోరు మూసుకుంటు ఆ నౌకర్ని తీసి వేరే వీడి ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు వీడిని డిస్మిస్ చేయండి అని చెప్పగలడా చెప్పలేడు ఎందుకని వీడి వీక్నెస్ వాడికి తెలుసు వీడి గుట్టంతా వాడు రట్టు చేస్తాడు ఈ విధంగా ఒకప్పుడు మంత్రులు పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఈ వ్యాలెట్ అంటారు ఈ వీడి నౌకర్ స్థాయిలో ఉన్నవాడికి లోకుగా బతుకుతూ ఉంటాడు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 అదే దృష్టాంతం సో కాబట్టి ఆ యోగం ఉండాలి నేను మన మనస్సు ప్రధానంగా జీవిస్తూ ఉంటాడు మనఃప్రధాన పురుష సో ప్రాణప్రధాన జీవ మనిషి ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ దర్శన్ పురుష మనఃప్రధాన బుద్ధి ప్రధాన మనస్సున్న బుద్ధి అర్థం అది ప్రధానంగా వీడు జీవిస్తూ ఉంటాడు ఆ మనస్సు యొక్క సంబంధము జగత్తుతో ఉంటే వాడు అయుక్తుడు అని అర్థం ఆ మనస్సు యొక్క సంబంధం జగత్ కారణమైన ఈశ్వరునితో ఉంటే దానికి యోగము ఉంటారు కాబట్టి జగత్తుతో గత గొప్ప సంబంధం ఉంటుందే కానీ మన అసలు నాత అసలు బంధ బాంధవ్యం మనం ఈశ్వరులతో పెట్టుకుంటే వాడిని యుక్తస్య అంటారు అయుక్తుడు అంటే జగత్తుతోటే వీడికి అనుబంధం జగత్తుతోటే అనుబంధంగా బతుకుతారు మనుషులు ఈవన్న రిలీజియస్ పీపుల్ అన్నవాళ్ళు కూడా జగత్తుతోటి అనుబంధం ఉంటుంది కానీ వాడికి ఈశ్వరుడితో అనుబంధం ఉండదు కట్నం తీసుకుంటారు లక్షల కట్నం తీసుకుంటారు లక్షల కట్నం తీసుకుంటారు ముక్కు పిండి వసూలు చేస్తారు వసూలు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి వీడికి అనుబంధం జగత్తుతో ఉన్నట్టశ్వరుడితో ఉన్నట్ట తర్వాత లంచం పోలండి కట్నం అలాంటి పెట్టిన లంచం కూడా చెడ్డదే లంచం పుచ్చుకుంటాడు ఏ నామం పెడతాడు లేకపోతే బొట్టు పెడతాడు గట్టిగా పూజ లంచం పుచ్చుకుంటాడు మళ్ళీ సాయంకాలం పట్టుకుని చెట్టు లేకపోతే మళ్ళీ లంచం పుచ్చుకుంటాడు పైగా చెప్తాడు కూడాను మామూలు జీతం ఎంత పైన ఎంత అని చెప్తాడు అది అది ఒక స్టేటస్ కూడాను మా వాడికి మా మా వారికి మా వారికి లేకపోతే తల్లి చెప్పినప్పుడు మా కుర్రాడికే మామూలుగా జీతం ఐదు అయినా పైన పదివేలు వస్తుంది అది స్టేటస్ భారతీయ సమాజం ఎంత దుస్థితికి చేరుకుందంటే ఇది స్థితి ఈ స్థితికి చేరుకుంది కట్నం బేరం ఆడేపుడు ఎవరండదు ఎల్డీసీకి కానీ మీరు కట్నం తొక్క ఇవ్వడానికి వీలు లేదండి మామిడు ఎక్సైజ్లో ఎల్డీసీ మామూలు ఇక్కడ అక్కడ ఎల్డీసీ కాదు కాబట్టి మూడు లక్షలు మీరు కట్నం ఇవ్వాల్సిందే అని అంటే కరప్షన్ కూడా ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ యాక్సెప్టెడ్ నాట్ ఓన్లీ లీగలైజ్డ్ బట్ ఈవెన్ స్పిరిచువలైజ్ కూడా చేసేశారు లీగలైజ్ చేయడమే కాదు దానికి దేవుడికి కూడా ముడి పెట్టేసే అది అపవిత్రమే కాదు పవిత్రమే అయి సరే దాన్ని కూడా ఎటొచ్చి దాంట్లో కొంత పెర్సంటేజ్ మీరు దేవుడికి ఇచ్చేస్తుంటే సరిపడుతుంది ఆ స్థితి తీసుకొచ్చా ఎంత దురదృష్టకరమైన విషయమో చూడండి తర్వాత మీరు నేను ఇంకోటి గమనించా నేను గమనించింది తప్పైతే మీరు చెప్పండి నేను దిద్దుకుంటా ఏం పర్వాలేదు మహాత్ములు కరప్షన్లను కండెమ్ చేయడం నేను నోటీస్ చేసింది నాకెందుకునో అలా అనిపించింది ఎంతసేపు మీరు దానాలు చేయాలి ధర్మాలు చేయాలి తీర్థయాత్రలు చేయాలి పూజలు చేయాలి పునస్కారాలు చేయాలి దేవుడు దండం పెట్టాలి ఇలాగ చెప్తారే కానీ మీరు లంచం తీసుకోవద్దు అని ఢంకా బజాయించి చెప్పినటువంటి మహాత్ముని మీరు చూపించండి నేను ఒకసారి దేవాలయంలో పాఠం చెప్తున్నాను గీత పాఠం పాఠం చెప్తుంటే లంచం చాలా తప్పండి లంచం అనేది చాలా దోషమని నేను చెప్తుంటే తర్వాత నాకు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు చెప్పారు మన దాంట్లో గీత పాఠం విన్న వాళ్ళలో టెంపుల్ కమిటీ మెంబర్ ఒక ఆయన ఉన్నాడండి మీరు లంచం గురించి అంత గట్టిగా ఖండించిస్తే ఆయన కోపం ఉంచి లేచి అక్కడి నుంచి చెప్పారు నేను లంచాన్ని ఖండిస్తే ఆయన కోపం ఉంచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఏడండి ఈయన చెప్తాడు రాముడి గురించి చెప్పు కృష్ణుడు గురించి చెప్పు అంటూ తీసుకోకూడదు ఇవన్నీ చెప్తాడు ఏమిటారు దట్ ఈజ్ హీస్ ప్రాబ్లం టెంపుల్ కమిటీ మెంబరు అదేమిటండి ఆయనకి అలాగంటే వాల్యూ సిస్టమ్ ఏమిటండి అని నేనంటే ఆయన లంచాలు పుచ్చుకుంటాడండి బాబు అని మళ్ళీ లంచాలు పుచ్చుకునే ఆయన టెంపుల్ కమిటీలో మీరు ఎందుకు కట్టే పెట్టుకున్నారంటే అవి మంచివాళ్ళు లేదు ఆయన ఆయనే టెంపుల్ కమిటీ ఆయన్ని మిగతా వాళ్ళని ఆయనే తీసేయగలుగుతారు కానీ ఆయన్ని మేమేం తీలేవని చెప్పారు సో చూడండి ధర్మం అంతే ఇదే కలిగిగా ఉంటే ఇలాగే ఉంటుంది కాబట్టి మనకి నాత అంటే మన బంధు మన బంధము జగత్తుతో ఉండదు అది జగత్తుతో వ్యవహరించాలి తప్పనే తప్ప ఎంతవరకు అవసరమంటుంది మన బంధం ఈశ్వరుడితో వాడు మై ఈశ్వర్ కాహు ఆర్ ఈశ్వర్ మేరా హాయ్ అంతే నేను మై జగత్కాహు జగత్ మేరా హాయ్ అనుకోవడం మై ఈశ్వర్ కాహు ఈశ్వర్ మేరా హాయ్ కాదండి ఈశ్వరుడు కనపడ్డాంటే ప్రయత్నం చేసుకో భావన చేస్తూ ఉండాలి జగత్తు ఎదురుకుండా దెయ్యంలా కనపడుతుందంటే అయినా కూడా దాన్ని నిరాకరించడం నేర్చుకో ఎదురుకుండా దెయ్యంలా కనపడుతున్న జగత్తుని పక్కన పెట్టడం నేర్చుకుని కంటికి కానదాని ఆ సూక్ష్మతత్వాన్ని పట్టుకునే ప్రయత్నం నువ్వు చేయి హౌ అని అరగద్దు చేస్తూ ఉండంతే అలా భావన చేస్తే నీకు దొరుకుతుంది అది వాణ్ణి యుక్తుడు అంటారు అది యోగం అంటే యోగా ఈజ్ అన్ ఎఫర్ట్ టు బెల్డ్ ది అవుటర్ టు ది ఇన్నర్ అని మహాత్ము డిఫైన్ చేశారు కాబట్టి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 మనసు మన ఎక్కడికి ఈడ్చుకుపోతే మనం అక్కడికి పోతూ ఉంటాము అని మనం వచ్చేసాను తదస్య హరతి ప్రజ్ఞ వీడికి ఉండే ఆ ప్రజ్ఞ అంటే వీడికి ఆ బుద్ధి అంటే వీడికి ఆ జ్ఞానం కొద్దో పెసరో జ్ఞానం ఉంటే స్పాంటేనియస్గా సహజంగా కూడా సత్యాన్ని అనుభవానికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీడు స్వరూపం సత్యం కనుక అది అనుభవానికి వచ్చే అవకాశం ఉంది వీడికి పరమేశ్వరుడు బుద్ధి ఇచ్చాడు వివేకాన్ని ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు దాన్ని వీడు కొంచెం ప్రకటన చేసుకుంటే మేనిఫెస్ట్ చేసుకుంటే సరిపడుతుంది ఆ ప్రజ్ఞ ఆ పొటెన్షియల్ వీళ్ళు ఉంది ఆ పొటెన్షియల్ని ఈడ్చిపోయి తగలబెట్టేస్తుంది ఈ మనస్సు తదస్య హరతి ప్రజ్ఞ వాడి బతుకు తయారవుతుందంటే సముద్ర మధ్యంలో నాగున్నది దానికి చుక్కాని లేదు గాలి ఎటు వీచితే అటు డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటుంది డ్రిఫ్టింగ్ అంటారు దానికి ఒక డైరెక్షన్ ఉండదు ప్రయాణం చేస్తూ ఉంటుంది డైరెక్షన్ ఉండదు వీడు బతుకు స్వామి విద్యుత్ ఆత్మానంద్ గారు దృష్టాంతం చెప్పారు అమెరికాలో ఉన్నప్పుడు ఒకడు కార్ నిండా పెట్రోల్ పోసుకున్నాడు పెద్ద పెట్రోల్ ట్యాంకు కార్ నిండా పెట్రోల్ పోసుకున్నాడు ఏదో హండ్రెడ్ లీటర్స్ ఏదో పెట్రోల్ పోసుకున్నాడు మంచి ఫస్ట్ క్లాస్ రోడ్స్ అమెరికాలో రోడ్స్కి మహాభాగ్యమే ఉంది మీరు న్యూయార్క్ దగ్గర బయలుదేరితే క్యాలిఫోర్నియా దాకా రెడ్ లైట్ లేకుండా మీరు ప్రయాణం చేయొచ్చు రెడ్ లైట్ ఉండదు మీకు లైట్ ఉండదు మంచిలో అక్కడ మీరు అలా ప్రయాణం చేయచ్చు మీకు అలసిపోయి ఇంకా డ్రైవ్ చేయలేక పక్కకి ఎగ్జిట్ తీసుకుని పక్కకి వెళ్ళి ఆపి కాఫీ తాగితే మీరు ఆగాలి కానీ రోడ్డు మాత్రం వెళ్ళిపోతుంది ఎయిటీ నెంబర్ రోడ్డు ఎక్కేస్తే ఎయిటీ సో హైవే నెంబర్ ఎయిటీ ఎయిట్ జీరో దానికి వాళ్ళేదో పేరు అంటారు సో ఇంటర్ స్టేట్ అంటారు ఇంటర్ స్టేట్ ఎయిటీ అది ఎక్కేస్తే ఈ న్యూయార్క్లో బయలుదేరుతుంది న్యూయార్క్ సిటీలో బయలుదేరుతుంది చోట ఇంకా న్యూ బోస్టన్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది మొత్తాన్ని న్యూయార్క్లో మీరు కార్ ఎక్కి ఎయిటీలో మీరు వేస్తే గేర్ వేసి దాంట్లో ఏటీలో లేన్లో కూర్చుంటే మీరు అలసిపోయి మానేయాలి కానీ లేకపోతే డైరెక్ట్గా శాన్ఫ్రాన్సిస్కో వెళ్ళిపోవచ్చు మూడు వేల మైళ్ళు ఎక్కడ రెడ్ లైట్ అనేది రాదు ఒక్క గతుకు రాదు మీరు బ్రేక్ వేయక్కర్లేదు ఎదురుకున్న ట్రాఫిక్ రాదు మిమ్మల్ని ఎవడైనా ఓవర్టేక్ చేయాలంటే పక్క లైన్ నుంచి ఓవర్టేక్ చేసుకుంటాడు మీరేమీ డిస్టర్బ్ అవ్వరు వాళ్ళు ఓవర్ టేక్ చేసుకుంటే మీరు డిస్టర్బ్ ఉంటారు ఇలా ఓవర్టేక్ చేయడం అలా ఉండవు పక్క లైన్లోకి పోయి వాడి లైన్లో పడిపోతాడు మీరు వెళ్ళిపోవచ్చు సో వీడు కారు ఫస్ట్ క్లాస్ మెర్సిడీస్ బెంచ్ కారు నిండా పెట్రోల్ పోసుకుని ఆ రోడ్ అలాంటి రోడ్లవి ఆ రోడ్ల మీద వీడు డ్రైవ్ చేస్తున్నాడు వెయ్యి మైళ్ళు డ్రైవ్ చేశాడు ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు నీ లక్ష్యం ఏమిటని అడిగారు వాడిని నాకు తెలీదు అని చెప్పాడు వా మన బతుకు అలా ఉంది వాయుర్ నావమివాంభసి అంటే అదే దృష్టాంతం ఇది అమెరికన్ దృష్టాంతం ఇది శ్రీకృష్ణుడు ఇచ్చిన దృష్టాంతానికి అమెరికన్ కౌంటర్ పార్టీ కాబట్టి మన జీవితంలో ఎలా ఉంటుందంటే చాలా బిజీగా ఉంటాం మనం మీరు గమనించారో లేదా చాలా బిజీగా ఉంటాం ఇంటెన్స్లీ యాక్టివ్గా ఉంటాం కానీ మన జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు జీవిత లక్ష్యం తిరుగు చాలా బిజీగా ఉంటాడు డబ్బు సంపాదించేస్తూ ఉంటాడు ఆ డబ్బు సంపాదిస్తున్న పర్పస్ ఏమిటో తెలియదు ఆ ప్రయత్నంలో ఇంట్లో వాళ్ళతో వీడికేమో విరోధం వచ్చేస్తుంది ఇంకెందుకు సంపాదించినట్టు వీడికి డబ్బు ఒక్కడో కూర్చుని రూపాయలు తెంచడా ఏమన్నా ఎంత డబ్బు సంపాదిస్తే తృప్తి కలుగుతుంది కాబట్టి హోల్ లాజిక్ ఈజ్ రాంగ్ అలా జీవించకూడదు మరి అలా జీవించాలి నేను నా మనస్సుని నా అధీనంలో ఉంటుంది మనస్సు అధీనంలో ఇంద్రియాలు ఉంటాయి దీనికి దృష్టాంతం ఒక్కటే రథ దృష్టాంతం గుర్రాలు ఉన్నాయి పొగరమూత గుర్రాలు గుర్రాలు నడిపే సారథి తాగేసి ఉన్నాడు డ్రంక్ వాడు కళ్ళే నల్లా లూజ్గా పట్టుకుని వాడు కులిపాడు పట్టుకున్నాడు తాగేసి ఆ మాస్టర్ ఆ రథంలో కూర్చున్నాడు ఇది కఠోపనిషత్వ దృష్టాంతం ఇప్పుడు ఈ రథం నడుస్తోంది ఇది రోడ్డు మీద ఎంతసేపు నడుస్తుంది కొద్దిసేపు నడుస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది రోడ్డు పక్కన ఉండే గోతులో పడిపోతుంది పడిపోయి ఈ రథస్వామి అంటే యజమానుడు ఓడర్ ఆఫ్ ది చారియట్ వాడు కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఈ ల్యాండ్ అప్ ఇన్ ది హాస్పిటల్ హాస్పిటల్లో కళ్ళు తెరిచి నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతాడు అడిగితే మీరు హాస్పిటల్లో ఉన్నారు అని అడుగుతాడు ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చానంటే రోడ్డు పక్కన ఉండే డిచ్లోంచి ఇక్కడికి వచ్చారు అక్కడికి ఎలా వెళ్ళానంటే గుర్రాలు అక్కడికి తీసుకెళ్ళాయి ఎందువల్ల పొగరమూత గుర్రాలు కనుక మరి ఈ సారథేం చేశాడు తాగి ఉన్నాడు వాడు కళ్ళెం పట్టుకుని నేను నిలపలేదా నిలపలేదు ఇది పరిస్థితి ఇంకొక దృష్టాంతం యజమాని యొక్క అధీనంలో సారథ ఉంటాడు తాగి ఉండడు తెలివిగా జాగరూకంగా ఉంటాడు ఫుల్ అలర్ట్గా ఉంటాడు వాడు ఆ కళ్యాణ్ని చక్కగా లాగి పట్టుకుని ఉంటాడు గుర్రాలు చెప్పిన మాట వినే విధేయములైన గుర్రాలు ఉంటాయి రథం నడుస్తుంది ఈ రథం గమ్యస్థానాన్ని చేరుతుంది అది అది పాజిటివ్ ఇది నెగిటివ్ కాబట్టి ముందు ఇంద్రియాలు వెళ్తుంటే దాని వెనకాల మనస్సు ఆ మనస్సు వెనకాల నేను పోకూడదు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 ఒకవేళ మనకు అవసరం లేదనుకోండి అక్కర్లేదు మానేస్తాం అవసరం ఉంటే కొనుక్కుంటాం అలాగే కారు కారు అందరి మా కాలనీలో అందరికీ కారు ఉంది క్లబ్కు వెళ్తేనేమో సిగ్గుగా ఉంది కారులో వెళ్లకుండా నడిచి వెళ్ళాలంటారు కాబట్టి కారు కొనండి అంటే దీన్ని ఏమంటారు ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్ డ్రిఫ్టింగ్ ఇన్ లైఫ్ అలా ఉండకూడదు ఊళ్ళో వాళ్ళందరికీ కారు ఉంటే ఉన్నది లేకపోతే తెలియకపోయాయి మనకు అవసరమా కాదు మనకి కారు ఎందుకండి కారు చేసుకోవాలి నాకు ఇప్పటికారు అక్కడ ఆఫర్లు వచ్చే కారు నేను కారు ఆఫర్ వచ్చినప్పుడల్లా నేను రిజెక్ట్ చేశాను ఎందుకంటే నేను ఏం చేసుకుంటాను కారు నాకు ఎందుకు కారు మీ అందరి కార్లు నాకు కారులే నాకు మళ్ళీ వేరే కాదు ఎందుకు ఆటోలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి రైళ్ళు ఉన్నాయి ఈ కారు ఏం చేసుకోవాలి కాబట్టి కారు అవసరమే లేదు నేను ఎక్కడికో ఎక్కడికో వెళ్ళాను సమవేరా ఈవెంట్ గుంటూరుకు ఎక్కడికో వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు ఒక మిత్రులు ఏమన్నారంటే నేను రైల్లో వెళ్ళాను ఒక మిత్రులు ఏమన్నారంటే రైలు వద్దండి మీకు కారు పంపిస్తాను మీరు కారులో వెళ్ళండి ఎయిర్ కండిషన్ కారు పంపిస్తానని వారు పర్టికులర్గా గట్టిగా చెప్పారు ఏ పైన ఏం చేదస్తాం మీరు కూడా గుంటూరు వెళ్ళాల్సి వస్తే రైల్లో వెళ్ళండి ఎయిర్ కండిషన్ కారు వద్దు ఏ కారు వద్దు అని చెప్పాను నా వెళ్ళొద్దు ఎందుకంటే రోడ్లు బాగుండవు ఈ కారు బోట్లాగా ఇటు అటు ఊగుతూ ఉండదు దాంట్లో ఊగుతూ ఉండవే మనం అది ఎందుకంటే రోడ్లు ఎగుడు ఉంటాయి తర్వాత ఎక్సలరేషన్ అవుతూ ఉంటుంది బ్రేక్ వేస్తున్నాం యాక్సిడెంట్ అవుతూ బ్రేక్ వేస్తుండవు గుంటూరులో దిగేప్పుడు ఒళ్ళంత హోనం అయిపోతుంది అంతకంటే మీరు చక్కగా రాత్రి పది గంటలకు వెళ్ళా నర్సిపుర ఎక్స్ప్రెస్లో పడుకుని ఉద్రపోతే తెల్లారేపుడు గుంటూరులో దిగొచ్చు విశ్రాంతిగా దిగొచ్చు ఎందుకంటే ఈ కార్ ఎందుకు మనకి రిఫ్యూజ్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీథర్స్ ఎందుకు చెప్పానంటే మనకు అవసరం ఉంటే సపోజ్ కార్ అవసరం ఉందనుకోండి యూ కెన్ టేక్ ఇట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్ మన మిత్రులు ఉన్నారు వాళ్ళతో మాట చెప్తే వాళ్ళు కార్ వేసుకొస్తారు యూ కెన్ యూజ్ ఇట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ మన అధీనంలో ఉండాలి మన బుద్ధి బుద్ధి అధీనంలో మనస్సు మనస్సు అధీనంలో ఇంద్రియాలు రివర్స్ డైరెక్షన్లో ఉండకూడదు అదే అశ్వాత్ భాష్యం ృద్దాం ఇంద్రియాణం హీ యస్మాత్ యస్మాత్ అంటే ఏమిటనుకుంటున్నారు అది హీకి అర్థం అదే హీ యస్మాత్ అని ఎప్పుడూ అలాగే ఉంటుంది భాష్యంలో హీ యస్మాత్ ఎందువలన అనగా అని అర్థం అది ప్రారంభంలో ఉండదు మధ్యలో ఉంటుంది దాన్ని మనం పెట్టుకోవాలి ప్రారంభంలో ఎందుకు ఎందుచేతంటే ఇంద్రియానా అలా చెప్పాలన్నమాట చెరతాం స్వస్వ విషయూ ప్రవర్తమానా షష్ఠీ రెండు షష్ఠీ ఉంటే అటువంటి స్థితి అని అర్థం ఇంద్రియములు చరించుచుండగా రెండు షష్ఠీ కదా చరించడం అంటే ఏమిటండి తమ తమ విషయముల ఎందు ప్రవర్తిల్లుచుండగా అని అర్థం ఈ టీవీ పెట్టారు కారులో టీవీ పెట్టేస్తే దానికి ఛానల్స్ వస్తాయి అంటే అర్థం ఏంటి కా చేతులు కారు డ్రైవ్ చేస్తూ ఉంటాయి కళ్ళతో ఏమో టీవీ బొమ్మలు చూసేస్తూ ఉండొచ్చు కారులో కాఫీ తయారు చేసుకుని పక్క ఆ కాఫీ తాగేస్తూ ఉండొచ్చు కారులో వెళ్ళిపోతూ ఉండొచ్చు ఇవన్నీ వెళ్ళిపోతూ ఉండగానే ఇంద్రియాణం ప్రవర్తవానం అంటే ఏది ఆపక్కర్లేదు అనమాట సో ఇంద్రియములు అలా వాటి దారంబట్టు అలా ప్రవర్తించేస్తూ ఉంటాయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంద్రియాణం ప్రవర్తమానాం అప్పుడు మనస్సు ఏం చేస్తుంది ఇంక మనస్సు ఏం చేస్తుంది దానికి ఏదైనా స్వాతంత్ర్యం ఉంటేగా ఇంద్రియాలు ఏ దారిని ఈడ్చిపోతే ఆ దారిని పోతూ ఉంటుంది మనస్సు యతు మనహ అను విధీయతే అనుప్రవర్తతే అను అంటే వెనక్కాల పశ్చాత్ పీచే ఇంద్రియాలు ముందు పరిగెత్తుతూ ఉంటాయి మనస్సు వెనక్కాల పరిగెడుతూ ఉంటాయి సో ఈ పార్టీలు ఇవన్నీ అంతే ఈ డ్రింకింగ్ పార్టీస్ ఇవి ఉంటాయి చూడండి ఇంద్రియాలు పరిగెడుతుంటాయి వెనకాల మనస్సు పరిగెడుతుంది దాని వెనకాల వీడి పరిగెడతాడు ఇన్ని ప్రాసెస్ ఆ ప్రజ్ఞ అంతా పోగొట్టుకుంటాడు పోగొట్టుకుని లైఫ్ బికమ్స్ ఎ రెక్ రెక్ షిప్ రెక్ అలా అయిపోతుంది వాయు జ్ఞావం వివాంహాసి సో ఇక్కడ ఈ ప్రకరణలో భోగ నింద గట్టిగా ఉంటుంది ఈ ప్రకరణం అలాంటిది స్థితప్రజ్ఞుడు ఎవడంటే ఏ భోగములతో సంబంధం లేకుండా కంఫర్టబుల్గా ఎవడైతే ఉంటాడో వాడు స్థితప్రజ్ఞ అది అది దాని లెక్క అక్కడి నుంచి వాడి యొక్క ప్రోగ్రెస్ ఆరంభం అవుతుంది ఎంఫసిస్ ఉంటుంది సో మనస్సు అనువిధీయతే అంటే అను ప్రవర్తతే అను అంటే వెనకాల పీచే ప్రవర్తతే పరిగెడుతూ ఉంటుంది అది వివరిస్తారు చూడండి తత్ ఇంద్రియ విషయ వికల్పనే ప్రవృత్తం మన ఈ ఇంద్రియము దానికి ఈ విషయము అని అలాగ వీడు భావన చేస్తూ మనసు పరిగెత్తడం అంటే అది పరిగెత్తడం అంటే మనస్సు పరిగెత్తడం అంటే ఇంకేం పరిగెత్తుంది ఇంద్రియ విషయ వికల్పనే ప్రవృత్తం సో అలాగంటే కూర్చుని ఆ భోగాన్ని గురించి భావన చేస్తాడు వికల్పన సంకల్పం చేస్తూ ఉంటాడు దాని గురించి ఊహ చే వికల్పన అంటే ఊహిస్తూ ఉంటాడు ఈ భోగం ఇలా ఉంటే ఉంటుంది అలా ఉంటే ఉంటుంది అని అని వికల్పన చేస్తూ ఉంటాడు అంటే అర్థం ఏంటి ఇంద్రియాల వెనకాల మనస్సు పరిగెడుతుంది అని అర్థం సో మనము ఇప్పుడు కొత్త సినిమా వచ్చిందనుకోండి ఈ సినిమా చూస్తే బాగుంటుంది ఆ సినిమాకి ఎలా వెళ్ళాలి ఈ ఊళ్ళో లేదో పక్క ఊళ్ళో ఉంది ఎలా వెళ్దాము అక్కడ ఎవడన మిత్రుడు ఉంటాడా దానికి డబ్బు ఖర్చు అవుతుంది ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఇది దిస్ ఈజ్ హౌ ఆ విధంగా మనస్సు యాక్టివ్గా ఉంటుంది అటువంటి మనస్సు అలాంటి మనస్సు ఉండి దాంట్లోనే మళ్ళీ కొంత వేదాంతం అశయతే హరతి ప్రజ్ఞాం ఆత్మానాత్మ వివేకజాం నాశయతి నాకు నాకు ఇలాంటివన్నీ తగులుతాయి ఎందుకంటే నేను ఇటు తిరుగుతూ ఉంటాను కదా సో మళ్ళీ కొంత వేదాంతం మళ్ళీ మళ్ళీ భగవద్గీత భగవద్గీతకి వస్తే మహాత్ముడు ఏం చేయాలి వాడి భోగానుభవము వాడి వాల్యూస్ ఏమో ఉంటాయి ఆ భోగాలకు సంబంధించిన వాల్యూస్ ఉంటాయి వాటికి డిస్టర్బ్ కాని విధంగా పాఠం చెప్పాలి దింగ్ ఇదే ఎక్స్పెక్టెడ్ లైక్ దట్ ఈ మహాత్ములకు వీళ్ళకి దక్షిణలు కావాల్సిన వాళ్ళు వీళ్ళకి దక్షిణలు దండిగా దక్షిణలు కావాలి ఎందుకంటే దక్షిణాలు అంటే ఏదో కడతాం బిల్డింగ్లు కడతాం ఎందుకు నువ్వు బిల్డింగ్లు కట్టా ఎందుకు మేము ఉన్న బిల్డింగ్లు చాలా కొత్తగా బిల్డింగ్లు ఎందుకు కట్టాం కాదు బిల్డింగ్లు ప్రజల కోసం ప్రజల కోసం అంటే వాళ్ళు కట్టుకుంటారు నువ్వెందుకు కట్టావు వాళ్ళ తరఫున నేను కడుతున్నా ఏదో జస్టిఫికేషన్ వస్తుంది ఏదో జస్టిఫికేషన్ సమ్ జస్టిఫిక్ ఇప్పుడు ఇదంతా నిలబెట్టినట్టే ఏదో జస్టిఫికేషన్ తయారవుతుందండి సో కాబట్టి వారి వాల్యూ సిస్టమ్ డిస్టర్బ్ కాకూడదు డిస్టర్బ్ కాని విధంగా ఉపన్యాసం చెప్పాలి లేకపోతే బోధ చేయాలి వాడి వాల్యూ సిస్టమ్కి తగ్గట్టుగా బోధ చేయాలి ఒకవేళ ఒకసారి గమ్ముని ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తీసుకుని అబ్బాయి పర్వాలేదు అండి మేము ఊళ్ళకి అలా ఏదో చెప్పడానికి చెప్పాం కానీ మీరంత కష్టపడి మళ్ళీ దాన్ని చొట్టుబాటు చేసి బోధ చెప్పాలి అట్ ఈస్ దేస్ ఇలాగ మొహమాటం ఏమీ లేదు ఉన్నది ఇది ఇష్టం ఇదో థింక్ ఆఫ్ ఇట్ లేకపోతే వద్దని అలాగ పొగరమూతలుగా కూడా చెప్పకూడదు యూ థింక్ ఆఫ్ ఇట్ అని చెప్పడం నేను చెప్పాను డిజైర్లెస్నెస్ ఈస్ ది హయ్యెస్ట్ బ్లిస్ అని చెప్పాను అంటే ఒక అతను ఇచ్చి అంటే అన్ని డిజైర్లు ఉండకూడదా అని చెప్తున్నారా మీరు నేను చెప్పడం అలా చెప్పారు శ్రీకృష్ణ దట్ ఈస్ వర్ శ్రీకృష్ణ అని నేను తప్పించుకున్నాను ఎందుకంటే హీజ్ నా నాదేముంది శ్రీకృష్ణుడు అలా చెప్పాడు అంటే డిజైర్లు ఏమీ లేని వాళ్ళని మీరు ఎక్కడైనా చూసారా ఏమోదండి మీరు ఆలోచించిన దాని గురించి డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై దట్ పర్సన్ ఇస్ డిస్టర్బ్డ్ అప్లీ డోంట్ బి డిస్టర్బ్డ్ మై వాట్ శాస్త్రా థింక్ థింక్ అబౌట్ ఇట్ అలా ఉంది శాస్త్రం అంతే అలా డిజైర్ లేని వాళ్ళు హిందూస్లో ఉన్నారా బుద్ధు బుద్ధిస్టుల్లో ఉన్నారా మళ్ళీ ఏదో ప్రశ్న దీనికి హిందూయిజం బుద్ధిజం వీటితో సంబంధం ఏం లేదండి సర్వత్రా ఉంటారు మహాత్ముడు ఏ డిజైర్స్ లేని వాళ్ళు క్రిస్టియన్స్లో ఉంటారు మరో తోట ఉంటారు మరో తోట ఉంటారు ఎక్కడైనా ఉండొచ్చు ఏ దేశంలోనైనా ఉండొచ్చు ఇదో మతానికి సంబంధించిన మాట కాదు యూ కెన్ బి దాట్ సంబడీ ఎల్స్ కెన్ బి దాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఇట్ ఇంట్లో మతం ఏముంది మతం అంటే ఆరాధనా పద్ధతి అది వేరే ఇది వేరే దేవుడిని ఆరాధించేప్పుడు కూడా డిజైర్స్ లేకుండా ఆరాధించవచ్చు ఊరికే ప్రతిదానికి డిజైర్నే ఇంక ప్రతిదా అలాగ ఉండకూడదు తప్పకూడదు కాబట్టి ఇట్ ఈస్ ఎట్ ఈస్ ఎ వాల్యూ యూ ట్రై టు సో ది పర్సన్ ఈజ్ డిస్టర్బ్డ్ ది ఐ కెన్ సీ దిస్ ఇట్ ఈస్ రిట్ లార్జ్ అండ్ హిస్ ఫేస్ హీజ్ డిస్టర్బ్డ్ అంచేది ఏం చెప్పాలి డిజైర్స్ రెండు రకాలు ఉంటాయి మంచి డిజైర్స్ చెడ్డ డిజైర్స్ మీరు చెడ్డ డిజైర్స్ అన్ని విడిచిపెట్టి మంచి డిజైర్స్ అట్టు పెట్టుకోండి చెప్పాలి అలా చెప్తారు దట్ ఈస్ అవర్ దట్ ఈచ్ మంచి డిజైర్ సర్టి మంచి డిజైర్స్ అంటే ఏమిటండి అది శనివారం రాత్రి తాగేసి డ్యాన్స్ చేస్తే అది మంచి డిజైర్లోకే వస్తుంది బుధవారం రాత్రి చేయకూడదు కానీ శనివారం రాత్రి చేయవచ్చు అది మంచి డిజైరే అలాగ వాడు కేటగరైజ్ చేస్తాడు వాట్ ఈస్ దాట్ అది పద్ధతి కాదు కాబట్టి ఉన్నదేదో ఇది పరిస్థితి కాబట్టి అస్సతే వీరు సాధకుడైతే సాధనా మార్గంలో ఉండి ఇటువంటి భోగవాసనల వంట పరుగులు పెడుతుంటే కొంత సాధన కొంత భోగం కొంత సాధన కొంత భోగం సాధన నెగ్గుతుందా భోగం నెగ్గుతుందా భోగమే నెగ్గుతుంది కింద పడిపోవడం తేలిక పైకెక్కడం తేలిక కింద పడిపోవడాడు పైకి ఎక్కుతున్నాడు అనుకోండి వీడు పైకి ఎక్కడానికి కృషి చేసుకున్నాడు కింద నుంచి కాళ్ళు పట్టుకుని మీరు లాగుతున్నారు హూ విల్ విన్ యూ విల్ విన్ వాడు కింద పడిపోతాడు నార్మల్లీ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపన్స్ కాబట్టి సో వీడి ప్రజ్ఞని నశింపజేస్తుంది ఆ ప్రజ్ఞ అంటే ఏమిటి ఆత్మానాత్మ వివేకజాం ప్రజ్ఞా ప్రజ్ఞ అంటే గుర్తింపు స్ఫూర్తి సమయానికి ఆలోచన తట్టడం దాన్ని ప్రజ్ఞ అంతరం నవనవోన్మేషాలిని ప్రజ్ఞ అని అలా వర్ణించారు సో ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ ఆఫ్ ది మైండ్ కరెక్ట్ ఐడియా కమ్స్ ఎట్ ది కరెక్ట్ టైం అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ వివేకా నుంచి వస్తుంది ఇది ఆత్మ ఇది అనాత్మ దేహము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ అనాత్మ ఆత్మ అంటే దట్స్ సచిద్ ఆత్మ అది ఒక్కటే అది పూర్ణము అది ఆనంద స్వరూపము దానికి కొత్తగా ఇది వివేకం ఈ వివేకం వల్ల భోగవాసనలు తేలికగా నశిస్తాయి అది ఆ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ నశించిపోతుంది భోగవాసనల వలన అని దీని మీద మీకు ఒక దృష్టాంతం చెప్తూ చూడండి ఇప్పుడు అంటే ఈ ఇంద్రియములు ముందు ది లీడ్ ది వే ఇంద్రియములు లీడర్షిప్ రోల్లో ఉంటాయి మనసు ఇంద్రియాల వెనకాల విధేయంగా తల అనువిధీయతే దాని వెనకాల విధేయంగా ఇంద్రియాలు చెప్పినట్ల మన శుమింటూ ఉంటుంది వీడి బరబరా ఇడ్చిపోతుంది వీడి వాటి రకాల బరబరా ఈడ్చివేయబడుతూ ఉంటాడు అది కదా దీనికి దృష్టాంతం ఏంటంటే నేను మీకు చాలా సింపుల్ దృష్టాంతం మన జీవితంలో ఉండే దృష్టాంతం ఇస్తాం చూడండి చిన్నప్పుడు మన నా చిన్నప్పుడు వెచ్చాలు కావలసి వస్తే ఇంట్లో పప్పులు ఉప్పులు చింతపండు ఇలాంటి అవసరం ఉంటాయి కదండీ కావలసి వస్తే మా అమ్మగారు ఏం చెప్పేవారు అంటే రే నాయన తన్ను కాయతను తెచ్చుకోరా అని చెప్పేవారు నేను ఇప్పుడు నాకు డిస్టర్బ్ చేయకుండా నేను పాపడి ఆ పోన్ ఇప్పుడు డిస్టర్బ్ చేయకపోవడం పావు గంట తర్వాత పిలుస్తాను మళ్ళీ అది మళ్ళీ రెండోసారి పిలిచి కనకాయత్యం తీసుకురా అంటే తీసుకున్నాను చెప్పేవటం కందిపప్పు అర కేజీ చింతపండు ఎప్పుడు చింతపండు మరి అవును రాత్రి భోజనానికి జంతపండు అవసరం పిల్లలు జంతపండి ఒక కేజీ ఇలా ఇవన్నీ రాసి ఇవి తెచ్చిపెట్టు అని వంద రూపాయలు యాభై రూపాయలు ఇచ్చేవాడు ఓ సంచి పట్టుకెళ్ళు అని సంచి కూడా ఇచ్చేవారు అన్నీ అలాగే పోషించి అలాగే ప్రోత్సాహం చేసేవారు సంచి కూడా ఇచ్చేవారు సంచి వెతుక్కో అంటే వీడు జీడం మానేస్తాడేమోనని సంచి కూడా జేబులో పెట్టి తెచ్చిపెట్టిన ఆయన అని వెళ్ళేప్పుడు ఏదో తినడానికి ఏదో ఇంట్లో తయారు వస్తువు ఇటు ఇంట్లో జేబులో వేసుకో అది తీసుకుందా కదా అని ఇంతలాగా పేంపర్ చేసి పంపించేవారు పంపిస్తే కొట్టుకు వెళ్ళేవాళ్ళం ఆ కొట్టు ఎలా అంటే ఇలా కూర్చొని ఉంటాడు ఆయన ఇలాగ పీఠం వేసి కూర్చుని ఉంటాడు ఆయన వ్యాపారి ఎదురుకుండగా తక్కిడు ఉంటుంది ఇక్కడ ఇలాగ పెట్టేలా ఉంటాయి ఇలాగే ఉంటుంది సంథింగ్ లైక్ దిస్ ఇక్కడేమో చింతపండు ఇక్కడ బెల్లం ఇలా ఏవో ఐదారు ఐటమ్స్ ఉంటాయి మిగతా ఐటమ్స్ అన్నీ గదిలో ఉంటాయి ఆ గదిలోకి మనకి ఏం కనపడదు కొంచెం చీకటి కూడా ఉంటుంది ఆయన కొడుకే ఆయనకు అసిస్టెంట్ మళ్ళీ అసిస్టెంట్ వేరే ఎక్కడి నుంచి వస్తాడు కొడుకే కొడుకు నేర్పుతూ ఉంటాడు అనమాట ఆ ఏం పొద్దురుగారు వచ్చారో ఆ రండి అంటాడు మన చూడగారు బేర వచ్చింది కదా రండి కూర్చోండి అంటాడు ఆ కాగితం ఏమన్నట్టు కాగితం తీసుకొస్తామని తెలుసు అతనికి కాగితం రుచుకుంటాడు ఆ కాగితం చదువుతూ ఉంటాడు ఉపయోగం చెప్తాడు వాడు లోపల నుంచి అది తీసుకొస్తాడు వేయించేసి కట్టేస్తాడు మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఇంకోటి లోపల ఏమున్నాయో మనకి తెలీదు అతనికే తెలుస్తుంది ఆ సమానంతా తెచ్చేసుకుని డబ్బు చేతికి ఇచ్చేస్తే మిగిలిన చల్లరిచ్చేసి మనకి అకౌంట్ కూడా కాగితం మీద వేసి ఇచ్చేస్తాడు ఇంటికి తెచ్చేసుకుంటాం ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమైందంటే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 సో వు ఆర్ ఇన్ కమాండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అంటే ఇంద్రియములు ఇవన్నీ భోగ వస్తువులు కదా ఈ భోగ వస్తువులను సంపాదించుకునే ప్రయత్నంలో వీఆర్ ఇన్ కమాండ్ ఇది అయిపోయింది ఓసారి నేను క్లాసు ఎప్పుడు న్యూజెర్సీలో క్లాస్ ఎప్పుడు అనేది శనివారం మధ్యాహ్నం మూడు గంటల క్లాసు ఉంటే అప్పుడు అప్పుడు వద్దు క్లాసు ఎందుకంటే షాపింగ్కి వెళ్ళాలి ఎందుకు షాపింగ్కి వెళ్ళాలి ఏం కావాలి షాపింగ్కి అంటే ఏం కావాలో తెలియదు ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుంది అక్కడికి వెళ్తే తెలుస్తుంది తర్వాత షాప్స్ ఎలా ఉంటాయంటే పూర్వకాలం షాప్ పరిస్థితి పూర్తిగా మారిపోయాయి కన్స్యూమరిజం పెరిగినప్పుడు ఇప్పుడు షాప్ ఎలా ఉంటుందంటే మీ మనస్సుకు ఒక అద్భుతమైన ఉల్లాసం కలిగించి ఇట్లా ఉంటాయి షాప్కి వెళ్ళగానే ఎదుర్కొండా దెయ్యంలో ఒకటి కూర్చుని ఇలా కూర్చొని కనపడ్డావు ఎవడో ఉండడు పక్కన ఇలా కా పక్కన నిలబడి ఉంటారు ఒక ఆమె ప్లీజ్ వెల్కమ్ అని అంటారు తర్వాత పుష్కార్ట్ ఒకటి ఉంటుంది చాలా మోడర్న్గా ఉంటుంది మన మన దగ్గర ఈ వీల్స్ వేస్తే అవి దొల్లవు అవి దిగుసుకుపోయి దొల్లవు లాగే ఇప్పుడు ఇదే ఓ పుష్కార్ట్ లాంటిది ఒకటి ఉంటుంది అది ఇట్లా ఉంటే ఉంటే వాళ్ళు కానీ అక్కడ అలా కాదు స్టీల్ పుష్కార్ట్స్ ఉంటాయి చాలా సోఫ్ మీరు ఏమీ కష్టపడదు ఇలా స్మూత్గా వచ్చేస్తుంది దాన్ని అలాగ ఇంత కృష్టి చేస్తే ముందుకు వెళ్తూ ఉంటాం పెద్ద పెద్ద ఎవెన్యూస్ కింద ఉంటాయి పెద్ద పెద్ద ర్యాక్స్ ఉంటాయి వాటిని అంటే ఎన్ని వస్తువులు ఉంటాయంటే మీరు చాక్లెట్ అంటే వంద రకాల చాక్లెట్లు ఉంటాయి ప్రతి రకం ఇన్ని గుట్టలు గుట్టలు కింద ఉంటాయి అండ్ మీరు మొయ్యక్కర్లేదు సంచి పట్టుకెళ్తే మోసి తెచ్చుకోవాలి సంచిలో వేసి చేయిన పెడుతున్నా ఎక్కువ ఇక్కడ మీరు ఏమో అయినక్కర్లేదు యూ కెన్ పుల్ ఇట్ అప్ టు యువర్ కార్ వాడి దాన్ని వాడు ఏం చేసి మీ కార్డ్ దాకా దొంగించుకుపోవచ్చు దాన్ని దాన్ని ఎండ నింపేసుకుని వస్తారు వచ్చి పేమెంట్ జనరల్గా మీరు క్యాష్ పే చేసినట్లయితే కొన్ని వస్తువులు తీసేసేందుకు మనసు cash క్యాష్ పే చేయబుద్ధి కాదు కానీ క్యాష్ పేమెంట్ కాదు నో క్యాష్ క్రెడిట్ కార్డ్ కార్డ్ పేమెంట్ అంటే ఇట్ ఈస్ యాజ్ థో యు ఆర్ నాట్ పేయింగ్ అలాగంటే ఒక మానసిక భావన నిర్మాణం తర్వాత కార్డ్ ఇవ్వడం ఇట్స్ స్టేటస్ సింబల్ సో యూ గివ్ కార్డ్ సో హీ టేక్స్ ది కార్డ్ అండర్ లుక్స్ అట్ ఇట్ అండ్ పుషెస్ ఇంటూ వన్ అండర్ షీ చెక్స్ ఏంటి వీడి డబ్బులున్న బేరేనా లేకపోతే ఇదే అని చెక్ చేసుకోని నీతోటి మాత్రం నవ్వుతూనే మాట్లాడుతుంది ఏది ఆ చెక్ చేస్తున్నంతసేపు హలో హౌడు వీడు ఓ oh, you have పర్చేస్ these things, we have got a new దిడ్ యూ లుక్ ఇన్ టు దాట్ అని వీడితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ నవ్వేస్తో కానీ ఇక్కడ చేసి పని ఏమిటంటే వీడి అకౌంట్లో డబ్బులు ఉన్నాయా ఇది పేమెంట్ అయ్యిదా లేకపోతే ఇది కేసు ఎలాంటి కేసు అని పరిశీలిస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఎప్రూవ్డ్ అనే మాట వస్తుంది వస్తే షీ కంటిన్యూస్ టు స్మైల్ అక్కడి నుంచి నాట్ ఎప్రూవ్డ్ అని వస్తే నవ్ యూ హ్ టు లుక్ ఎట్ చాలా స్టెర్న్ ఫేస్ పెట్టేసి కార్డ్ ఇచ్చి సార్ ఇట్ ఈస్ నాట్ ఎప్రూవ్డ్ అని ఆ కార్ట్ వెనక్కి తోసేస్తుంది అంత మనీ దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ దే మనీ ఉంటే రెస్పెక్ట్ అంతే కట్ టు సీ ఎవ్రీథింగ్ మనీ బేస్డ్ సో వీడు కార్టు పే చేస్తాడు ఎప్పుడు అవుతుంది అవన్నీ కార్డులో వేసుకు తీసుకొస్తాడు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు గరాజిలో పెడతాడు ఎవరికైనా ఇవ్వమంటే బెంగా ఇస్తే ఏమైపోతుంది పది షర్ట్లు కొనుక్కోస్తాడు ఏం చేస్తావు పది షర్ట్లు ఓ రెండు షర్ట్లు ఆ పని కదా చిరిగిపోయిపోయిస్తుంది కొత్తది ఇవ్వాలి చిరిగిపోయిపోయి ఏంటి కొత్తది ఇవ్వాలి ఇస్తే అలా ఇవ్వాలి ఇవ్వడం చేత చేతనం నేర్చుకోవాలి ఇవ్వడం సో దిస్ ఈజ్ హౌ పీపుల్ ఇది ఏమిటంటే అక్కడికి వెళ్ళాక చూస్తాడు దాన్ని చూస్తే ఇంద్రియాలు నిర్ధారణ చేస్తాయి ఏది కొనాలి వీడి నిర్ధారణ బుద్ధి నిర్ధారణ చేయడు ఇంద్రియాలు నిర్ధారణ చేస్తే వీడు కొనాల్సిన వస్తువు కొంచెం గట్ మై పాయింట్ సో దిస్ ఈజ్ కన్ష్యూమరిజం దట్ ఈస్ దట్ ఈజ్ కోఆపరేటివ్ ఎగ్జిస్టెన్స్ వాడు ఏవో సామాన్లు తీసుకుని చంపుతాడు మనం కొనుక్కొని మనం బతుకు బతుకుతాం అది కోఆపరేటివ్ ఎగ్జిస్టెన్స్ ఏది షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన కొనుక్కుని తెచ్చుకోటం దిస్ ఈజ్ కన్స్యూమరిజం అక్కడ బుద్ధి నిర్ణయిస్తుంది ఇంద్రియాలు దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తాయి ఇక్కడ ఇంద్రియాలు నిర్ణయిస్తాయి బుద్ధి దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తుంది వాళ్ళ ఇటువంటి వాళ్ళ ఇళ్ల నిండా సామానే ఎక్కడికి వెళ్ళినా సామానే కాలు తీసి కాలు పెట్టిన లోపల ఓ సామాన్ కింద పడుతుంది కాలుకి తగిలి అలా ఎక్కడ పెడితే గరాజు నిండా సామానం ఎక్కడ పడితే అక్కడ సామానం వాళ్ళు ఇవ్వలేరు దాన్ని ఇంట్లో పెట్టుకోలేరు ఇల్లు చాలదు మూడు బెడ్ త్రీ బెడ్రూమ్ హౌస్ చాలుదు ఎందుకంటే నిండా సామానం టీపాయ్ అని పెడతారు టీపాయ్ మీద ఏం పెట్టుకోవాలి టీ పెట్టుకోవాలి కాగిలినప్పుడు టీ పెట్టుకోవాలి కానీ టీ పెట్టడానికి చోటు ఉండదు ఎందుకంటే ఫ్లవర్ వేజెస్ కొనుక్కొచ్చేస్తారు అక్కడి నుంచి ఫ్లవర్ వేజులు వస్తాయి ఈ ఫ్లవర్ వేజ్ ఆ ఫ్లవర్ వేజ్ కొత్త బొమ్మలు ఇవన్నీ కొట్టేసి ఇలా ఇలా పెట్టేస్తారు టీపాయ్ మీద భగవద్గీత పుస్తకం పెడదామంటే చోటు ఉండదు పీపుల్ మీన్ దిస్ ఈజ్ కన్సూమరిజం దిస్ శ్లోక ఇట్ డెనౌన్సెస్ కన్స్యూమరిజం ఈ శ్లోకం దిస్ పర్ శ్లోకా ఈజ్ లైక్ దట్ ఈ శ్లోకం రహస్యం అది అందుకోసం మీకు నేను వివరంగా చెప్పాను వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ కన్స్యూమరిజం కన్స్యూమరిజం అంటే అమెరికనిజం అని ఇంకో పేరు దీనికి కానీ అమెరికనిజం అని అంటే అమెరికా వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళు బాధపడతారు రియల్లీ అలా అనకూడదు వాళ్ళు కష్టపట్టు కష్టపెట్టుకుంటారు సో అమెరికనిజం అమెరికాలో లేదు అమెరికనిజం ఇండియాలో కూడా ఉంది సర్వత్రా ఉంది కానీ మీరు అమెరికనిజం అంటే వాళ్ళు బాధపడతారు దే దే ఆర్ వెరీ ప్రౌడ్ పీపుల్ అమెరికా అంటే దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ నేషన్ మనకు మళ్ళీ కాదు ఇక్కడ ఇక్కడ ఎవరికి దేశభక్తి అంటే వాడిని హీఈస్ కన్సిడర్డ్ ఏ యూస్లెస్ పిలవ్ దేశ దేశాన్ని డెనౌన్స్ చేస్తే వాడు హీరో దేశభక్తి అనే మాట మనం మాట్లాడకూడదు తప్పు వాడు కమ్యూనల్ అని ఇస్తారు వెంటనే అక్కడ అలా ఉండదు అక్కడ దేశభక్తి అమెరికా గురించి మీరు ఏదైనా పొరపాటుగా మాట్లాడారనుకోండి ఇమీడియట్లీ నైన్ వాడు ఫోన్ చేస్తాడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు యూ విల్ బీ టేకన్ టు టాస్క్ వాట్ డూ యూ థింక్ ఒక డాక్టర్ ఫ్లారిడాలో అన్నాడు నైన్ అయినప్పుడు వీళ్ళకి అవ్వాల్సిందేలే అన్నాడు డాక్టర్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ వీళ్ళకి అవ్వాల్సిందే లేదు ఇంకో డాక్టర్ విన్నాడు ఈ మాట వెంటనే హీ వాజ్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేశారు ఆ హాస్పిటల్ ఇట్ వాస్ పోర్స్ టు డిశ్చార్జ్ హిమ్ ఆఫ్ డ్యూటీ ఇమీడియట్లీ దెన్ లోకల్ పోలీస్ వాంటెడ్ టు అరెస్ట్ హిమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రూల్స్ వస్తాయా బాబా అది లాయర్స్ డిస్కషన్ ఓర్బిటర్ హీ వాజ్ అరెస్టెడ్ అండ్ దెన్ హీ రిస్ రెండెడ్ అపాలజీ అండ్ వాజ్ రిలీజియస్ ఏమిటనకుండా అమెరికన్స్ అంటే చాలా బెల్లి people. పీపుల్ వాళ్ళు కరెక్టీ ఊరికే పైపోయాను కర్రటెసి చూపిస్తారు కాబట్టి అమెరికనిజం అనకూడదు తప్పదు ఎందుకు వాళ్ళ మనసు మనం ఎందుకు కష్టపెట్టాలి కన్స్యూమరిజం కానీ ఇది అమెరికాలో బయలుదేరింది అందుకోసం ఆ పేరు అన్నారు కొంతమంది కొంతమంది థింకర్స్ అలా పేరు పెట్టారు బట్ దట్ నేమ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ కన్స్యూమరిజం ఈ కన్సూమరిజం చాలా తప్పని ఈ శ్లోకం చెప్తాను కన్సూమరిస్ట్ ఎవడైతే ఆ జీవితాన్ని గడిపిడు వైర్నాభమివాంభసి వాటి జీవితానికి ఒక లక్ష్యం ఉండదు సో అంచేతనే ఊరికే పోగు ఎక్కువ చేయకూడదు వేదాంత శాస్త్రంలో పతంజలి మహర్షి కూడా చెప్పారు యోగశాస్త్రంలో అపరిగ్రహము అని నాన్ ఎక్యుమలేషన్ ఆఫ్ థింగ్స్ సో నేను ఒకటి రెండు ప్రిన్సిపుల్స్ పెట్టి నడిపిస్తూ ఉంటా ఎలాగంటే అమెరికా నుంచి వచ్చేప్పుడు ఇక్కడ అమెరికాకి వెళ్ళేప్పుడు ఈ పెట్టెలు ఉంటాయి చూడండి వాడు డెబ్భై ఐదు కేజీలు వాడు ఇచ్చి ఇస్తాడు వీళ్ళు ఎనభై కేజీలు అక్కడికి వెళ్తారు వాడు పెట్టిన లిమిట్లోపుడు మనం ఫిక్స్ చేసేసుకుంటా ఏదో రకంగా అంటే యూ షుడ్ లెర్న్ టు డ్రాప్ అ ఫ్యూ థింగ్స్ వాడు డెబ్భై ఐదు కేజీలు ఉంటే ఎనభై కేజీలు రెండు పెట్టినంటే మూడు పెట్టాం అలా ఉండకూడదు సో నేనేం చేస్తానంటే వాడు రెండు పెట్టిలు ఒక పెట్టే పట్టుకొస్తా వెళ్ళేప్పుడు అంతే తర్వాత ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఇవే తీసుకురా తర్వాత రూమ్లో అత్యవసరమైన సామాను తప్పించి ఈ భోగాోపకరణాలని పోగైనా ఉపయోగంగా ఉంటే బోళ్ళన్ని ఎప్పటికప్పటికి డిశ్చార్జ్ రిలీజ్ ఇచ్చేస్తూ ఉండటం ఎప్పటికప్పుడు ఫ్రీ చేసేస్తూ ఉండటం అలా చేసి రూము ఇక్కడ రూమ్ కానీ అక్కడ రూమ్ కానీ మినిమం పెడితే అయినా నా రూము నుండా బోళ్ళు సామాను ఎటు చూసినా పుస్తకాలు ఈ కాగితాలు ఆ కాగితాలు నా రూమే అసలు ఖాళీగా ఉండదు ఎవడైనా కొత్తవాడు రూమ్లో ప్రవేశిస్తే వాడికి చాలా కియాటిక్గా కనపడుతుంది ఒక ఆర్డర్ ఉంటుంది నాకు అది అనుకూలంగా ఉంటుంది But still I end up uh, with a number of things. In spite of getting rid of things, I end up with a number of things. Uh, so, I have a lot of consumerism. I have a lot of people who are pro-active and accumulate. My God! I have a two-bedroom house, a three-bedroom house, a hall, a enormous hall. I have a sofa on the table. ఈ సోఫా ఏం చేస్తాడు పారయలేడు ఇంకో వాళ్ళకి ఇవ్వలేడు ఇవ్వడం జాత కాదు కదా ఇవ్వడం జాతనైనా వాడు కొనుక్కోవాలి ఎందుకంటే కొత్తది వచ్చిన వెంటనే మహానందంగా ఎవడో చూసి పారదించేయటం వీడికి ఇది అమ్మాలంటాడు సెకండ్ సెకండ్ హ్యాండ్గా అమ్మడం ఏంటండి ఇవ్వాలి కానీ అమ్మడం ఏంటండి ఈ విధంగా మనుషులు కన్సూమర్ కల్చర్లో దిమ్ ది విక్టిమ్స్ వీ షుడ్ నాట్ బికమ్ దాట్ సో తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నాభమివాంభసి భాష్యం కథం వీటి ప్రజ్ఞ ఏ విధంగా నశించిపోతుందండి కానీ ఒక ప్రశ్న వేసుకున్న దానికి దృష్టాంతం వాయు నావమివ అంభసి ఉదకే అని దృష్టాంతం వాయు నావం అంభసి ఇవ వాయువు నీటిలో నౌకను వలే అనే దృష్టాంతం శ్లోకంలో అంతే ఉంది అది ఏమిటో ఆయన వివరిస్తారు జిగమిష తాం మార్గా నావం ప్రవర్తయతి అది దృష్టాంతం మనం ఒక డైరెక్షన్లో వెళ్లాలని ముందుకు అనుకుని బయలుదేరతాం జగమిషత ముందుకు వెళ్ళడం కోసం బయలుదేరుతాం నావ బయలుదేరుతూ ఉంటుంది ఈ వాయు ఏం చేస్తుందంటే ఆ నావని మార్గాత్ ఉద్ధృత్య దాని సరైన మార్గం నుంచి పక్కకి తిప్పేసి ఉన్మార్గే ప్రవర్తయతి వాయువు నామం తప్పు మార్గంలో ముందుకు తోసుకుపోతూ ఉంటుంది అది దృష్టం అదేవిధంగా ఈ కన్ఫ్యూమరిజం ఈ భోగాసక్తి అనేది ఏం చేస్తుందంటే జీవితాన్ని సరైన మార్గంలో నడుస్తూ జీవితాన్ని ఏదో కొంత రిసిపులు చదువు సంధ్యాన్ని ఉంటాయి కదా వీడికి ఏదో కొంత వైదిక సంస్కృతి కొంత వైరాగ్యం కొంత వివేకం అన్నీ ఉంటాయి దాంట్లో వీడిని నడుస్తున్నాడు సత్ సన్మార్గంలో నడుస్తున్న వాడిని బలాత్కారంగా ఈ భోగవాసనలలో పడ్డాడంటే ఒక్కసారి భోగాల్లో ప్రవేశించాడంటే అయిపోయింది ఓ బ్రహ్మచారి కనపడ్డాడు నాకు వచ్చాడు ఏమిటో సుగంధం వస్తుంది ఆ దగ్గరికి వచ్చాడు దండం పెట్టాడు దండం పెట్టాడు ఏదో పరిమళం వచ్చేస్తుంది ఆ తలకాయ ఇలా దండం పెట్టాడు తలకాయ చూస్తే దానికి నూనె నూనె బాగా రాశాడు బ్రహ్మచారి నూనె రాయడం ఏంటండి ఏమైనా బ్రహ్మచారిరా లేకపోతే ఏమైనా గృహస్థ గృహస్థులు ఏమో రావుతా లేదు కానీ ఇది తలకి నూనె అందులోనేమో సెంటు నూనె రాశాడు అది రాసుకొచ్చాడు సరే దగ్గం పెట్టి లేచాడు ఏం చదువుతున్నావు అన్నా వివేక చూడామని చదువుతాడు వివేక చూడమని చదివేస్తుంది అయినా బ్రహ్మచారులు ఈ సెంటు నూనెలోవి రాసుకోకూడదయా గృహస్థులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు చేస్తారు ఈ సెంటు నూనెలో ఈ పిచ్చి మనకు ఉండకూడదబ్బా ఇవి తప్పి చెప్పి చెప్పాడు నేను ఎందుకంటే ఒక ఒక రాంగ్ ట్రాక్లో ఉన్నాడనే అభిప్రాయంతో చెప్పా సో ఆ విధంగా బ్రహ్మచారి చదువుకోవాల్సిన వాడికి సెంటు నూనె ఏమిటండి అది తప్పు కదా అది సో ఉన్న మార్గమే ప్రవర్త ఇది తప్పు మార్గంలో అవి తోసుకుపోతుంది సో ఇప్పుడు సెంటు నూనె అంటాడు రేపొద్దున ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఆఖరిని అమ్మాయిని పెళ్ళాడు అని చదువు మానేస్తే చదువు చదువుకు ఇది ఉన్మార్గే ప్రవర్తన పెళ్ళాడటం తప్పుగా అది కాదు చదువు చదువుకుని చదువు అంత చదువు వెళ్ళారు అది ఒక క్రమం ఉంది కదా తెలివే ఏం ఆత్మ విషయాం ప్రజ్ఞాం హృత్వా మనహ విషయ విషయాం కరోతి మనస్సు అంతఃకరణంలో ప్రజ్ఞ ఉంది ఈ ప్రజ్ఞను ఆత్మవైపు మళ్ళిస్తే మోక్షం లభిస్తుంది పరమానందం లభిస్తుంది అలాగంటి మనస్సుని అపహరించేసి అంటే బలాత్కారంగా లాగేసి ఆ మనస్సుని విషయ విషయానికి కరోతి భోగాసక్తికి నిండిపోయిట్లా చేస్తుంది వాడు మనస్సులో ఎప్పుడూ భోగాల గురించి సంకల్పిస్తాడు భోగాల్ని మాట్లాడతాడు భోగాల వెనకాలే పరుగులెత్తుతాడు అలా అయిపోతుంది వాడి జీవితం ఎవరిది సాధకుడి జీవితమే అలా అయిపోతుంది ఇంకా సాధకుడు జీవితమే అలా అయిపోతే సాధకుడు కానివాడి మాట చెప్పాలి कब भोगा ज